స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వ సచిత్సు పరమహంసతిరీయజాగర సుషుప్తమవైతి త్రహ్మ నిష్కళమ విభాగినే నూతసీశ్వరో గురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమతిస్మృతిపరా అలయ కరుణాలయం నమామి భగవత్పాద శంకర లో నేనిక్కడ ఉన్నట్లు మీకు తెలుస్తోంది అంటే మీకంటి ముందు నేను దృశ్యంగా మీ గోచరిస్తూ ఉన్నా నా ముఖం ఎలా ఉందో మీకు తెలుసు ఎలా తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి నేత్రాలు మీ దగ్గర ఉన్నాయి కళ్ళు మీ దగ్గర ఉన్నాయి నా ముఖం ఎలా ఉందో మీకు కనపడుతూ ఉంది అన్యహ అన్యత్పశ్చతి ఇది ప్రసిద్ధం లోకే ఒకరు మరొకరిని చూడడం అనేటువంటిది మన అనుభవంలో ఉండేటువంటి విషయం లోకంలో అన్యహ అన్యత్పశ్చతి ఇతి సిద్ధం లోకే కాబట్టి ఒకరు మరొకరిని చూడడం అనేది చాలా ప్రసిద్ధంగా తెలుస్తోంది మీకు ఎట్లాగైతే నేను కనిపిస్తూ ఉన్నానో నాకు అట్లాగే మీరు కనిపిస్తూ ఉన్నారు అలా చూసినప్పుడు ఒక వ్యక్తి గడ్డంతో ఉన్నాడు కనపడుతూ ఉన్నాడు గడ్డం పెంచుకొని మరొక వ్యక్తి మొండలం చేసుకుని ఉన్నాడు నాకు కనపడుతూ ఉన్నాడు అట్లా కనుక అతను ఏ విధమైనటువంటి రూపంతో ఉన్నాడో నాకు తెలుస్తూ ఉంది ఇలా తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి నేత్రాలు నా దగ్గర ఉన్నాయి నన్ను చూడడానికి ఆధారమైనటువంటి నేత్రాలు మీ దగ్గర ఉన్నాయి ఒకరం మరొకదాన్ని ప్రపంచంలో చూస్తూ ఉన్నాం అన్య అన్యత్పశ్చతే ఇది ప్రసిద్ధం ఇలా నన్ను చూసేటువంటి కళ్ళు మీ దగ్గరే ఉండినా నా ముఖాన్ని అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కానీ మీ ముఖాన్ని చూడలేకపోతున్నాయి అది తమాష దూరంగా ఉండేటువంటి నా ముఖాన్ని మీ కళ్ళు చూస్తూ ఉన్నాయి ఆ ముఖంలోనే ఉన్నాయి కళ్ళు దాన్ని చూడలేకపోతూ ఉన్నాయి చూడలేనంత మాత్రాన లేంది కాదు నా ముఖం ఉండొచ్చు లేకపోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా గంటగా నేను కానీ మీ ముఖం మీ దగ్గర ఎప్పుడు ఉంది నిత్య ప్రసిద్ధం అన్యహ అన్యపశాతి ఇది ప్రసిద్ధం ఇది ఓకే ఇది నిత్య ప్రసిద్ధం కాదు ఎందుకని అనిత్య ప్రసిద్ధం ఉన్నట్లుగా ఉంది కానీ లోకంలో ఈ క్షణంలో ఉండొచ్చు మరో క్షణంలో లేకుండా పోవచ్చు కనుక అనేకమైనటువంటి ప్రత్యయాలు అనేకమైనటువంటి రూపాలు కనబడుతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో విశ్వం అంటేనే అర్థం అది వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం అనేకమైనటువంటి రూపాలు అనేకమైనటువంటి విషయాలు ఎక్కడైతే గోచరిస్తూ ఉన్నాయో అది విశ్వం కాబట్టి అనేకం మనకు తెలుస్తూ ఉన్నాయి ఒకరికి ఒకరికి అనేకం తెలుస్తూ ఉన్నాయి ఆ అనేకం ఏమిటో మార్పు చెందుతూ ఉన్నాయి అలా మార్పు చెందేటువంటి వాటిని నేను తెలుసుకుంటూ నా కళ్ల ముందు ఏదైతే ఉందో అది నాకు తెలుస్తూ ఉంది అది లేకుండా పోతుంది ఎందుకని అది కాలంలో ఉంది గనక కాబట్టి ఒక్కొక్క కాలంలో కొన్ని కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి ఆఫీసుకు పోయినప్పుడు కొందరు కనపడుతూ ఇంటికి వస్తే మరికొందరు కనపడుతూ ఉంటారు బజార్కు వెళ్తే ఇంకొకందరు కనపడుతూ ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో దృశ్యాలు అవి మారిపోతూ ఉన్నాయి కాబట్టి నేను వాటిని చూస్తాననేది ప్రసిద్ధం ఇది తెలుసు కానీ నిత్య ప్రసిద్ధం ఏంటి అంటే నా ముఖమే కనుక నా కళ్ళతో మిమ్మల్ని చూసేటువంటి నేను నా కళ్ళతో నా ముఖాన్ని చూసుకోలేకపోతున్నాను కనుక నా ముఖం లేనిది కాదు ఉన్నదే ఉన్నట్లుగా కనిపించకుండా ఉంది అలాంటప్పుడు ఒక మార్గం ఏదో నేను వెతుక్కోవాలి ఏమిటి అసలు ఆ మార్గం అంటే అర్థం దగ్గరకు పోయి నిలబడ్డాను తప్ప మరొక మార్గం లేనిలేదు కనుక మిమ్మల్ని చూడడానికి నాకు మరొకటి అవసరం లేదేమో నన్ను నేను చూసుకోవాలి అనుకున్నప్పుడు అలా చూసుకునే అవకాశం లేదు గనక కళ్ళు నా ముఖంలోనే ఉండిన నా ముఖాన్ని చూసుకునేటువంటి అవకాశం ఎప్పుడైతే లేదో నా కళ్ళతో నా కళ్ళని నేను ఎప్పుడైతే చూసుకోలేని పరిస్థితిలో ఉన్నానో అటువంటి పరిస్థితుల్లో నన్ను నేను చూడడానికి అర్థం దగ్గరికి వెళ్ళాలి దర్పణే ముఖ దర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శన్ కాబట్టి ఎలాగైతే నా ముఖాన్ని చూసుకోవడానికి నేను అర్థం దగ్గరికే వెళ్లాలో అట్లాగే నన్ను నేను తెలుసుకోవడానికి శాస్త్రం దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఎందుకని ఎత్తు స్వత అప్రాప్తం నాకు నేనుగా పొందేటువంటి అవకాశం కనిపించడం లేదు నా ముఖాన్ని ఎలాగైతే నేను చూసుకోలేకపోతున్నానో నేను పరిచ్ఛున్యుణ్ణి అనేటువంటి అభిప్రాయంతో ఉండడం చేత అనంతమైనటువంటి వాడినిగా నన్ను నేను ఊహించుకోలేను నన్ను నేను చూసుకోలేదు ఊహ విషయం కాదు నన్ను నేను దర్శించలేను గనక స్వత అప్రాప్తం నాకు నేనుగా పొందలేకపోతున్నటువంటి దాన్ని తత్ శాస్త్రేణ బోధితవ్యం కాబట్టి శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి గనక దర్పణే ముఖ శాస్త్రే ఆత్మ దర్శనం నన్ను నేను చూడడానికి అద్దం దగ్గరికి వెళ్ళింది నా ముఖం చూడ్డానికి అద్దాన్ని చూడడానికి కాదు శాస్త్రం దగ్గరికి వెళ్ళింది కూడాను చాలా మంది అంటుంటారు ఎందుకంటే శాస్త్రాలు మనకు ఈ శాస్త్రాలంతా అర్థమయ్యేటువంటివి కాదు మనం ధ్యానం చేస్తాం రాని ఎందుకంటే ఓనామాలు రాని వాళ్ళు వాళ్ళందరూ ధ్యానం చేసినది కర్మ అసలు విషయం నీకు అర్థం కాలేదు నువ్వు ధ్యానం చేసినా మరొకటి చేసినా ఏం చేసినా దానివల్ల మాత్రం నీ అసంతృప్తి పోయే అవకాశమే లేదు తృప్త భవిష్యమనేటువంటి నీవు తృప్తి చెందాలి అని అనుకుంటే జ్ఞానం వల్ల తృప్తి చెందాల్సిందే గానీ మరొక రకంగా తృప్తి చెందేందుకు అవకాశమే లేదు కనుక ఇది ధ్యానం వల్ల మరొకదాని వల్ల కలిగేందుకు అవకాశం లేదు ఇది జ్ఞానం వల్లనే కలగాలి జ్ఞానం శాస్త్రంలో ఉంది నీకు ఇష్టం ఉండినా లేకపోయినా శాస్త్రం దగ్గరకి ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలోకి రావాలి కాబట్టి ముఖం చూసుకోవాలంటే ఎట్లాగైతే అర్థం దగ్గరకు పోవడం కన్నా మరొక మార్గమేం లేదో నాణ్య పందా విద్యతే అయినాయా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మరొక మార్గమే లేదు ఈ ప్రపంచంలో శాస్త్రం దగ్గరకు పోవడం తప్ప కనుక దర్పణే ముఖ దర్శనవత్ శాస్త్రే ఆత్మ చూచారా జ్ఞానం గనక ఇప్పుడు ఒక కనెక్షన్ ఒకటి అర్థం చేసుకోవాలి నేను ఎందుకు శాస్త్రాన్ని చదువుతున్నాను శాస్త్రం కోసం కాదు నేనెందుకు అర్థం దగ్గరకు పోయాను అర్థాన్ని చూడటం కోసం కాదు కానీ అలా అటువంటి మాట మన దగ్గర ఉంది ఇద్దరు ఫ్రెండ్స్ బయలుదేరుతుంటే సినిమాకి తొందరగా రావాయి ఉండు అర్థం చూసుకొని వస్తాను అంటే అర్థాన్ని చూసుకొని వస్తానంటే అర్థం కాదు అతను చూసేది అర్థంలో తన ముఖాన్ని చూసేది అది ఇంప్లాయిడ్ ఎప్పుడైతే నేను అర్థం చూస్తానన్నాడో అర్థాన్ని గనక చూసేటట్లయితే ఇక్కడి నుంచి కూడా అర్థం కనపడతా ఉంది చూడవచ్చు కానీ అభిముఖ్య చేత్ దానికి ఎదురుగా అభిముఖంగా పోవాలి ఎదురుగా నిలబడ్డప్పుడే అర్థంలో నా ముఖం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది గనక అభిముఖ్య చేత్ దానికి అభిముఖంగా నేను నిలబడతాను అర్థాన్ని చూసేటట్లయితే దూరంగా ఉండి కూడా చూడొచ్చు ఎదురుగా నిలబడడం వల్ల ఉద్దేశం ఏంటంటే అర్థాన్ని చూడడం కాదు నా ముఖాన్ని చూడడం కానీ ఆ పదం వాడతానట్లు అర్థాన్ని చూడడం అని అందుకని నేను శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాను శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కాదు నిన్ను నువ్వు అధ్యయనం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతర శాస్త్రాలు అవన్నీ ఒక కెమిస్ట్రీ చదువుకున్నావు బయాలజీ చదువుకున్నావు లేదా ఒక హిస్టరీ చదువుకున్నావు మనకన్నా అన్యంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటూ ఓకే ఇక్కడ ఎలా కాదు నన్నే తెలుసుకుంటూ ఉన్నాను గనక అర్థంలో నేను అర్థాన్ని చూస్తున్నట్టు అనిపించిన అర్ధాన్ని కాదు నేను చూసేది కేవలం నా ముఖాన్ని కనుక శాస్త్రంలో కూడా ఇది చాలా ప్రధానమైన విషయం శాస్త్రంలో ఏ ఆత్మతత్వం అయితే బోధింపబడుతుందో అది మనకన్నా వేరుగా అర్థం చేసుకున్నంత వరకు అర్థం కాదు అందువల్ల గురువు బోధించడంలోనే కారణం ఏంటో తెలుసా గురువుకు ఆ బోధన విధి తెలుసు నీకు బోధించేటప్పుడే నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో గురువుకు తెలుసు గనక నీకన్నా వేరుగా అర్థం చేసుకునే అవకాశం నీకు ఇవ్వకుండా నిన్ను అర్థం చేసుకునేటట్టుగా గురువు బోధిస్తాడు ఇది సంప్రదాయం ఈ టెక్నిక్ అతనికి తెలుసు ఈ బోధన మెథడ్ ఆఫ్ టీచింగ్ అతనికి తెలుసు అందువల్ల కొన్ని పదాలు ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్ లో నేను నేను నేను అని వాడడం ఉద్దేశం అదే ఎందుకో తెలుసా నాకన్నా వేరుగా నువ్వు తెలుసుకోవడానికి అవకాశం లేదు కనుక ఆ బోధించేటువంటి పద్ధతులు కూడా జాగ్రత్తగా బోధించాలి ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి విషయం అందువల్ల ఒకరు మరొకరిని చూడడం అనేది ప్రసిద్ధంగా ఉంది కానీ నిత్య ప్రసిద్ధమైనటువంటి నన్ను నేను చూసుకోలేకపోతున్నాను అంత మాత్రం చేత నా ముఖం నాకు కనిపించినంత మాత్రం నా ముఖం లేనిది కాదు కనపడకుండా ఉంది నిత్య ప్రసిద్ధం అట్లాగే నేను ఆత్మ అనేటువంటి విషయం నేను ఆత్మన అయ్యే ఉన్నాను కానీ దానికి సంబంధించిన జ్ఞానం నాకు లేదు జ్ఞానం నాకు లేనప్పుడు ఏముంది అజ్ఞానం ఉంది అజ్ఞానాన్ని ఏం చేయాలి పోగొట్టుకోవాలి ఎట్లా పోగొడతావు అజ్ఞానం అనేది అంధకారం చీకటి చీకటిని ఎట్లా పోతావు పోగొడతావు స్వామిజీ చీకటితోనే పోగొడతావు ధ్యానం ద్వారా మోక్షం అది ధ్యానం ద్వారా మోక్షం అంటే అది నహితమస్తమసో నివర్తకం చీకటిని చీకటితో నువ్వెప్పుడు పోగొట్టలేవు విద్యా అవిద్యాం నిహంతి ఇవ తేజ తిమిర సంఘవత్ చీకటి పోవాలి అనంటే వెలుగు రావడం కన్నా మరొక మార్గమే లేదు కనుక చీకటిని పోగొట్టడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం లేదు చీకటి అనేది ఏమీ లేదు వెలుగు లేకపోవడమే చీకటి వెలుగు యొక్క అభావమే చీకటి కనుక నువ్వు చీకటిని పోగొట్టడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం ఏది చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ను ప్రయత్నం చేస్తే దీపం వెలిగించడం కన్నా మరొక మార్గమే లేదు దీపం వెలిగించగానే చీకటి తనంతర తాను లేకుండా పోతూ ఉంది కనుక విద్య రాగానే అవిద్య పోతూ ఉంది అజ్ఞానం పోతూ ఉంది దేనికి సంబంధించిన అజ్ఞానం నాకు సంబంధించినటువంటి అజ్ఞానం కనుక శాస్త్రం దగ్గరికి వెళ్లి తీరాలి అది ఉపనిషత్తు అందుకని తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్ ఇది ఇంకొక రకంగా పొందేందుకు అవకాశం లేదు కనుక తద్విజ్ఞానార్థం ఆ శిష్యుడు ఎవడో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడాను నేను తృప్తి చెందేటువంటి అవకాశం లేదని కోరే వాటిని ఏవి పొందినా ఉపయోగం లేదని కోరికలు లేనివాడుగా నేనుంటేనే ఈ ప్రపంచంలో తృప్తి చెందగలనని అర్థమైపోయింది గనక ఇప్పుడు వెళుతూ ఉన్నాడు సో శాస్త్రం దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు మోక్షం కోసం కదా మోక్షం ఎక్కడుంది ఇప్పుడు అర్థమైంది మీకు మోక్షం అనంతమైనప్పుడు ఒక చోట ఉండేందుకు అవకాశం లేదు ఒక కాలానికి అవకాశం లేదు ఈ మూడు రోజుల నుంచి చూచాం కనుక మోక్షం ఎక్కడుందో తెలుసు అనంతం కనుక దాన్ని తెలుసుకోవడమే జ్ఞాతవ్యం ఓకే మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి ఫస్ట్ పాయింట్ నీకు మోక్షం కావాలని నువ్వు అనుకునేటట్లయితే జ్ఞాన ప్రవృత్తి ఇంకొక మార్గమే లేదు జ్ఞానాయ నెక్స్ట్ మరి ఆ ఎట్లా వస్తుంది శాస్త్ర పఠనం సెకండ్ పాయింట్ కనుక మోక్షం కావాలి అంటే జ్ఞానం కావాలి ఎందుకని మోక్షం జ్ఞాన రూపంలో ఉంది మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి జ్ఞానాయ ఈ జ్ఞానం కోసం ఏం చేయాలి శాస్త్రపఠనం అయితే స్వామీజీ బుక్స్ మీద చదువుకుంటావు నో ఎందుకని ఎత్తు స్వత ప్రాప్తం వల్లదే అందువల్ల మోక్షాయ చూడండి మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి క్లియర్ కూడా మైండ్లో మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి జ్ఞానాయ శాస్త్రపఠనం గుర్రూపసదనం శాస్త్రపటనం ఇతి ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తేనే జ్ఞానం వస్తుంది కనుక మనంతటా మనం అధ్యయనం చేసే అవకాశం లేదు కాబట్టి గురుముఖత అధ్యయనం చేయాలి ఇది గురు శిష్య పరంపర ఇది సంప్రదాయం మన ట్రెడిషన్ ఈ మార్గంలో పోతేనే జ్ఞానం కలుగుతుందే కానీ అసంప్రదాయమైనటువంటి మార్గాల్లో పోతే జ్ఞానం కలిగేందుకు అవకాశమే లేదు గనక గీతా భాష్యంలో ఆచార్యుల వారు చాలా సుస్పష్టంగా ఒక మాట అన్నారు అనేక యజ్ఞాల్లో నేను ఇక్కడ చెప్పే ఉన్నాను నాకు తెలుసు మళ్లీ రిపీట్ చేస్తున్నాను అప్పుడు రాని వాడి కోసం అసంప్రదాయ విత్ సర్వశాస్త్రవి అపి మూర్ఖవదేవ ఉపేక్షణీయో ఈ బోధనావిధి ఎవరికైతే తెలియదో అటువంటి వాడికి అనేకమైన శాస్త్రాలు తెలిసిన ఎన్ని వేషాలు వేసుకొని తిరిగిన సర్వశాస్త్ర విధాపి అన్ని శాస్త్రాలు వాడికి తెలిసి ఉండిన మూర్ఖవత్ ఏవా వాడు మూర్ఖుడని భావించి ఉపేక్షణీయ వదిలిపెట్టేమన్నాడు ఇది శంకరాచార్య భాష్యం శంకర భాష్యం ఎందుకో తెలుసా శాస్త్రం అతనికి తెలిసి ఉండొచ్చేమో గానీ శాస్త్రీయంగా బోధించేటువంటి పద్ధతి తెలియనప్పుడు అది వినేవాడికి అది జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు వినేవాడికి జ్ఞానం కలగనప్పుడు శ్రమ ఏ ఇంకా శ్రమ మిగిలిపోతుంది తప్ప మరొకటి లేదు కనుక ఆ సంప్రదాయ గాడిలో నిలబడి ఎవడైతే బోధించాలనో ఎలా బోధిస్తే అర్థమవుతుందో బోధ ఎంత ప్రధానమో బోధన విధి ఎంత ప్రధానం జ్ఞానం ఎంత ప్రధానం జ్ఞానాన్ని బోధించే పద్ధతి అలా ప్రధానం కనుక ఇది తెలియడమే సంప్రదాయం ఈ సంప్రదాయంలో గురుశిష్య పరంపరగా వస్తూ అటువంటి పరిస్థితి ఈ అధర్వణ వేదంలో కైవల్యోపనిషత్తులో ఒక విద్యార్థి ఇట్లాగే బ్రహ్మ విద్య కోసం గురువు దగ్గరికి వెళ్లాడు ఆ వెళ్ళినటువంటి వాడు అశ్వలాయన మహర్షి బోధించేటువంటి వాడు బ్రహ్మదేవుడు టెక్స్ట్ స్టార్ట్ చేస్తాను అయితే ఉపనిషత్తు ప్రారంభం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకో తెలుసా ఇప్పుడు అన్నాం ఏదైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అది నాకన్నా అన్యమైనటువంటిదిగా తెలుసుకునే అవకాశం లేదు ఇది కేవలం నన్ను నేను తెలుసుకునేటువంటి పద్ధతే గనక ఇప్పటి ఏదైతే ఈ బ్రహ్మ విద్యని తెలుసుకోవాలని ఈ రోజు ఇక్కడ ఉందో ఈ బుద్ధి ఇంతకుముందు చాలా వాటిని తెలుసుకోనుంది వచ్చిన బాధ చిన్నప్పటి నుండి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవన్నీ అవసరం లేనివే ముఖ్య అవసరం ఏమిటో అర్థమైన తర్వాత బుల్లాయి కాలేజ్ గ్రౌండ్ లో కూర్చొని వచ్చి ఓకే అందువల్ల ఏదైతే ఇంతవరకు అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోనుందో అదే మనస్సు ఇప్పుడు ఇక్కడ ఉందా వినడానికి బాగా అర్థం చేసుకోండి ఎటువంటి ఇన్స్ట్రుమెంటే చూడండి ఇది కనుక ఇప్పుడు నూతనంగా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రహ్మ విద్య గతంలో ఎలాగైతే అన్ని విషయాలను అర్థం చేసుకున్నదో అట్లాగే దీన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కుదరదు అందువల్ల మొదట దాన్ని ప్రిపేర్ చేయాలి మొదట ప్రిపేర్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఏ ఉపనిషత్తు శాంతి మంత్రంతోనే ప్రారంభం అవుతుంది మొట్టమొదట మనసును శాంతింపజేయాలి ప్రపంచాన్ని చూపెట్టిన మనసే ఇప్పుడు మన దగ్గర ఉంది దీని ద్వారా మనం ఆత్మన దర్శించాలి ఆత్మానుభూతి పొందాలి ఇది ఆత్మ లేక ఈ మనసు ఏదో కాదు ప్రపంచంలో రాగద్వేషాలతో బ్రతికినటువంటి మనస్సు ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి బుడగల పైకొస్తాయో తెలియదు అందువల్ల మొట్టమొదట మనసును ప్రశాంతంగా పెట్టుకుంటేనే ఇది అర్థమవుతుంది విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి కాబట్టి ఆత్మావలోకనక్షమం ఆత్మావలోకనం ఆ ఆత్మని దర్శించడం నేనుగా నాకన్నా వేరుగా కాదు నాకన్నా నేనుగా నేనే ఆత్మగా దర్శించేటువంటి ఈ సమ్యగ్ ఏదైతే ఉందో ఇది జరగాలి అనుకున్నప్పుడు బుద్ధి విశుద్ధంగా ఉండాలి గీతా ప్రసన్నంగా ఉండాలి ప్రశాంతత మనసులో ఉండాలి విశుద్ధము అంటే శుద్ధం అంటే విశుద్ధం ఏ విధమైన అశుద్ధం లేకుండా ఉంటేనే విశుద్ధం అశుద్ధమేంటి రాగద్వేషాలే ఇవన్నీ లేకుండా ఉండాలి మనసులో అభిమాన అహంకారాలు ఏవి లేకుండా అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచాన్ని తుడిచిపెట్టేయాలి అది శుభ్రం చేయండి మనం ఇంట్లో శుభ్రం చేస్తే ఎంతో మిగిలే ఉంటది ఇంకా శుద్ధి చేస్తూ ఉంటే మళ్ళీ అశుద్ధమవుతూనే ఉంటది అలా ఇది చక్కగా శుద్ధి చేసుకున్న తర్వాత జ్ఞానం వంటపట్టేటువంటి అవకాశం ఉంది గనక దానికి మనసును ప్రిపేర్ చేయాలి ప్లీజ్ నేను చెబుతాను మీరు రిపీట్ చేయం ఈ ఉపనిషత్తులు ఒక్కొక్క వేదంలో చివర కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి ప్రతి వేదానికి చివర కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి వేదానికి చివర ఉన్నాయి గనక వేదాంత వేదాంత ఉపనిషత్తులు వేదాంత ఉపనిషత్తులు ఎందుకంటే వేదంలో చివర ఉన్నాయి గనక కాబట్టి ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క విధమైనటువంటి శాంతి మంత్రం ఉంది ఇప్పుడు పూర్ణమద అంటాం ఈశావాశ ఉపనిషత్తు చెప్పాం అనుకోండి పూర్ణమదతో స్టార్ట్ అయిపోతుంది కనుక ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క సహనా ఒకటి జీవితాం పూర్ణమద ఒకటి జీవితాం इला इद्रम कर्णी श्रृणुयाम देश शांति मंत्रता रिपीट इधर संप्रदाय चबता रेप मन कल चाली अद्वि उपनिषत् ओ भद्रम कर्णीयाम दे भद्रम पशेम క్షిత్రిరైరంగై స్తుంసూేమ దం స్వస్తి నంద్రో వృద్ధ్రవా Viśva స్వస్తి నూషా విశ్వేదా స్వస్తి నస్థాక్ష్యో అరిష్టమి స్వస్తి నో బృహస్పతిర్ద్యాతు ఇది శాంతి మంత్రం శాంతి పాఠం ఓం తస్ తస్వచక ప్రణవహ ఏ కారణం ఏ యొక్క కార్యాన్ని చేపడుతూ ఉండినా ఆ కార్యం భగ్నం అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు ఎందుకని కార్యాలు చేసినా మన తెలుసు సామాన్యమైనటువంటి కార్యాల్లోనే ఉంటాయి సైకిల్ దొక్కుతూ పోతున్నా యాక్సిడెంట్ జరిగితే మనం చేసేది లేదు యాక్సిడెంట్ అవుతుందని తెలిస్తే సైకిల్ ఎక్కం కానీ అలా జరుగుతాయి క్యాల్క్యులేటెడ్ రిస్క్ అట్లా ఉంటది అందువల్ల ఏ పని చేపట్టినా అది నిర్విఘ్నంగా కొనసాగాలంటే కేవలం మన ప్రయత్నమే కాకుండా మన కృషియే కాకుండా భగవంతుని అనుగ్రహం కూడా కలగాలి కనుక భగవంతుని కృప కూడా ఉండాలి కనుక భగవంతుని ప్రార్థిస్తూ మనం స్టార్ట్ చేస్తాం అది ఓం ఓం తస్యవాచక ప్రణవ కాబట్టి భగవంతుడు ఎవరో ఆయన యొక్క పేరు ప్రణవం ప్రణవహనగాని పరమేశ్వరించినట్లే ధ్యానించినట్లే ఓ దేవతల ఒక్కసారి ఈ ప్రపంచాన్ని అంతా కూడాను ఈ సృష్టి దీనికి కారణమైనటువంటి దేవతలంతా కూడా దిక్పాలకులంతా కూడా ఎవరెవరైతే ఉన్నారో అందరిని ఒక్కసారి పిలుస్తున్నాం ఇది సామాన్యమైన విషయం కాదు గనక మీరు కూడా వచ్చి హెల్ప్ చేయండి మాకు దేవాహ కాబట్టి పంచభూతాల రూపంలో దేవతలు ఉన్నారు దిక్పాలకులు ఉన్నారు అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం ఒకసారి హే దేవాద్రం కర్ణేబి కర్ణేబి భద్రం శృణయామ భద్రం మా యొక్క కర్ణేభి మా యొక్క చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి భద్రం ఎటువంటి దాన్ని వినాలి అని అన్నట్లయితే శుభకరమైనటువంటి విషయాన్ని వినాలి మంగళకరమైనటువంటి విషయాన్ని వినాలి దేవాహ మేమిలా కోరుకుంటూ ఉన్నాం మీరు మమ్మల్ని ఆశీర్వదించండి భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ భద్రం పశ్యేమ అక్షిభి యజత్రాహ పరమ పవిత్రమైనటువంటి విషయాల్ని మా కళ్ళ ద్వారా మేము చూడాలి యజత్రాహ ప్లీజ్ అక్షిభి భద్రం పశ్చేమ కాబట్టి మేము ఎలాంటి చూడాలి ఏవైతే శుభకరమైనటువంటివో అవే చూడాలి ఇక్కడ చూడడము అంటే మనసుతో కూడా చూడడం అని అర్థం కేవలం కళ్ళకనే కాదు కాబట్టి ఏ సత్యాన్ని మేము దర్శిస్తాము అది సత్య దర్శనం ఏదైతే చేస్తున్నామో అది పరమ పవిత్రంగానే ఉండాలి కాబట్టి పరమ పవిత్రమైన వాక్కులే వినిపించాలి మరి గురువు ఏమి వినిపిస్తాడు చెప్పండి ఆయన వినిపించేది పవిత్రమైన కాదేంటి గురువు చెప్పేదంతా జ్ఞానమైనప్పుడు జ్ఞానం పవిత్రమైంది నహి జ్ఞానైన సదృశం పవిత్రమేహ విద్యతే జ్ఞానం అంటేనే పవిత్ర పవిత్రమైందే జ్ఞానం మరి ఆయన జ్ఞానాన్ని బోధించేటప్పుడు అయ్యా మేము ఏదో శుభకరమైంది ఆయన అశుభం బోధిస్తాడేంటి నీకు లే ఆయన శుభం బోధిస్తూ మన మనసు అశుభాన్ని వినే అవకాశం లేకపోలేదు ఇది కారణం ఏంటి తెలుసా ప్రపంచాన్ని చూసిన మనసు ఇక్కడ ఉంది చాలా ఇది ఇదంతా డెప్త్ సైకాలజీ నుంచి చూడాలి విత్త మహర్షులకు తెలుసు సపోజ్ ఒక మాట నేను అన్నాను ఓ పదం ఆ పనులు నేను అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి గుణక్రియ విశేష సంబంధాలు జ్ఞాపకం వచ్చే అవకాశాలున్నాయి ఇప్పుడు నేను నారాయణ అంటే కూడా మీకు మీ ఫ్రెండ్ నారాయణరావు జ్ఞాపకం వస్తే నేను చేయగలిగేది ఏం లేదు ఇప్పుడు మరి ఆయనతో ఏ సంబంధాలు ఉన్నాయో అవన్నీ తిరగబడ్డాయి అనుకోండి అవి కనుక ద్వేషపూరితమైనవైతే ద్వేషం కదులుతుంది రాగపూరితమైనటువంటి రాగాలు కదులుతాయి రాగ ద్వేషాలు గదిలాయనుకోండి శాస్త్రం అర్థంగా అశుద్ధం మనసు అందువల్ల గురువు బోధించేది పవిత్రమైందే శుభకరమైంది ఆ శుభకరమైంది ఆయన బోధించిన మన మనసు ఒక అశుభాన్ని దర్శిస్తే చేయగలిగేది ఏమీ లేదు గనక గురువు ఏదైతే బోధిస్తూ ఉన్నాడో యథాతథంగా నాకు అర్థం కావాలి అది దాని అర్థం ఆయన బోధించేది అపవిత్రమని కాదు ఆయన పవిత్రమైందాన్నే బోధిస్తాడు శుభకరమైందాన్నే బోధిస్తాడు ఏది మంగళకరం అదే బోధిస్తాడు ఎందుకంటే అది జ్ఞానం గనక ఆ జ్ఞానం యథాతథంగా మాకు అందాలి కాబట్టి దేవతలారా అలా అందకుండా ఉండడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిబంధకాల్ని మీరే తొలగించండి మాకు ఆ శక్తి లేదు సప్లికేషన్ సబ్మిషన్ భద్రం కర్ణేబి శృణుయామ దేవాహ భద్రం పచ్చే మా కాబట్టి పరమ పవిత్రమైనటువంటి విషయాల్ని మా కళ్ళు దర్శిస్తూ ఉండాలి ప్రధానంగా ఈ రెండు ఎందుకు తీసుకున్నారంటే ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి శని గ్రహం మనసులో ప్రవేశించాలంటే దానికి రెండే రెండు ద్వారాలు ఒకటి కళ్ళు రెండో చెవులు అంతే ఎప్పుడైనా సరే ఆ తర్వాత మిగతా అన్ని డైరెక్ట్ గా ఇది ఒకటి చూస్తాము చూసిన తర్వాత అది కావాలని అభిప్రాయపడతాం ఒకటి వింటాము విన్న తర్వాత అది కావాలని అభిప్రాయపడతాం కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎక్కువగా ప్రధానంగా ఒక శని లోపల ఎంటర్ అవ్వాలంటే ఇటున్నా పోవాలి అటున్నా పోవాలి కాబట్టి ఈ రెండింటిని ద్వారాల్ని క్లోజ్ చేస్తే శని వెళ్లే అవకాశం లేదు నువ్వు మునివై ఉంటావు రి లేకపోతే అందుకని ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం కనుక మననశీలవాన్ ముని అంటే కాబట్టి మననం జరగాలి ఇక్కడ శవణం జరగాలి మననం జరగాలి నిధిద్యాస్త జరగాలి ఇది జ్ఞాన మార్గం అందుకని భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ భద్రం పశ్చేమ అక్షిభి యజత్రహ స్థిరైరంగై స్థిరై దృఢమైనటువంటి శరీర అవయవాలతో స్థిరైరంగై యు దేవం యాయు మాకు ఎంత ఆయుష్ను ప్ర మీరు ఇచ్చిండారా ఓ దేవతల్లారా అంత అంత మాకు తెలియదు అది అసలు ఆయుష్ అనేది ఆయుర్దాయం అనేది ఎంతో తెలియదు మనిషికి ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నామే గాని ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు వాస్తవానికి ఆయుర్దాయం ఆయుషంత అంటే శతం దీర్ఘమాయుహో అన్నది వేదం వంద సంవత్సరాలు బ్రతకడం అలా ఎవరు చెప్పగలరు చెప్పండి నేను వంద సంవత్సరాలు బ్రతకగలను ఇది ఉంది ఇది నువ్వు వంద సంవత్సరాలు జీవించాలి ఇది పూర్ణ మానవుడు ఈ జీవితంలో పూర్ణాయుష్ అంటే అది శతం దీర్ఘమాయో వంద సంవత్సరాలు జీవించడం కుర్వన్ నిహ కర్మాణి జ జీవిషేత్ శతం సమాహ సమాహ సంవత్సరాలు శతం సమాహ ఈ ప్రపంచంలో కుర్వన్ ఏవ ఇహ ఇహ అస్మిన్ లోకే ఈ ప్రపంచంలో నువ్వు చక్కగా కర్మలు ఆచరిస్తూ సద్భావ పూరితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ నయన సంవత్సరాలు జీవించు అని ఉపనిషత్తు చెబుతూ ఉంది ఈశావాస్యం పెద్దల దగ్గరికి వెళ్ళామనుకోండి శతాయుష్మానుభవ నైనా నువ్వు వంద సంవత్సరాలు వేదం చెబుతా ఉంది ఉపనిషత్తులు చెబుతా ఉన్నాయి పెద్దలు ఆశీర్వదిస్తున్నారు వంద సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎవరో అర్థం కావడం లేదు దానికి మీరేమి ఫీల్ కానీ అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ దుఃఖంతో వంద సంవత్సరాలు బ్రతికేటట్లయితే అది వరం కాదు శాపం అవుతుంది జ్ఞానమే గనగలిగిందనుకోండి వందకి రెండు వందలకి ఐదు వందలకి వెయ్యికి అర్థమే లేదు ఎందుకంటే మనం ఎక్కడికి పోయేవాళ్ళం కాదు ఓకే కనుక ఇక్కడేమిటంటే అయ్యా మాకు ఎంత ఆయుష్ ఇచ్చారో మీకు తెలియదు వ్యసేమ దేవహితం యదాయుహు మీరు మాకు మా కర్మఫలాలుగా ఎంత మాకు ఇచ్చింటారో యదాయుహు మీరు ఇచ్చినటువంటిది హితం యదాయుహు దాన్ని చక్కటి అంటే శరీరం మంచి ఆరోగ్యంగా ఉంచుకొని నిరంతరం కూడా మిమ్మల్ని పూజిస్తూ ఉంటాం అది సుష్టువాగం సహ తనూభి అది అట కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా తనుభి అంటే మంచి ఉత్తమమైనటువంటి వాక్యాల ద్వారా పదాల ద్వారా స్తోత్రాల ద్వారా మిమ్మల్ని మేము వేసేమా మిమ్మల్ని పొందుతాం చక్కగా మిమ్మల్ని మేము ఇక్కడ అర్చించి కేవలం ప్రపంచాన్ని అర్చించడం కాకుండా పరమాత్మను పొందడానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము అర్చించి ధ్యానించి స్మరించి కీర్తించి వేసామా మిమ్మల్ని పొందుతాం ఓకే అంటే అవన్నీ ఇవ్వమని అర్థం మంచి ఆరోగ్యం ఇవ్వమని కూడా అర్థం ఇంకే లేదు స్వస్తి నో వృద్ధశ్రవా వృద్ధశ్రవ ఇంద్రహ స్వస్తి దాతు నహ అంటే మాకు వృద్ధ శ్రవాహ కీర్తిమంతులైనటువంటి వాడు ఇంద్రుడు అంతేకాదు కీర్తిమంతులైన స్థుతింపబడినటువంటి వాడు వృద్ధ శ్రవాహ ఆ వృద్ధులు ఎవరైతే ఉండారో మన పూర్వీకులు వాళ్ల చేత స్థుతింపబడినటువంటి కాబట్టి ఇంద్రుడు దేవరాజు గనక ఆయన్ని వెళ్లి ఎందరెందరో స్థుతిస్తూ ఉంటారు అటువంటి కీర్తిమంతులైనటువంటి ఇంద్రుడు నహా మాకు స్వస్తి మాకు శుభమును కలగజేయుగాక అనగానే మా ఇంద్రియాలు ఇంద్రియాలకు ప్రభువు ఇంద్రుడు గనక నా కళ్ళు కేవలం గురువు చెప్పే విషయం మీదనే నా చెవులు గురువు ఏదైతే చెబుతున్నాడో దాన్ని ఆలకించడమే రెండవ విషయానికి అవకాశం లేదు ఇక్కడ అధ్యయనం చేసినంత వరకు దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఆ జ్ఞానం మీదనే లగ్నం చేయాలి ఇంకొక వైపుకు వెళ్లడానికి అవకాశం లేదు అలా వెళుతూ అర్థం చేసుకున్న విషయం ఇది కాదు ఇది చాలా సూక్ష్మ సూక్ష్మమైనటువంటి విషయం కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా నా అధ్యయనంలో ఉన్నప్పుడే అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది గనక ఈ ఇంద్రియాలకు ప్రభు ఇంద్రుడు గనక హే ఇంద్ర నువ్వు కూడా నాకు సాకరిస్తే గాని అయ్యే పని కాదు స్వస్తి నాకు శుభాన్ని చేకూర్చు నువ్వు నహా మాకు మా ఎవరికి గురువుకి శిష్యుడికి ఇద్దరికి స్వస్తి ఇంద్రు ఇంద్రహ వృద్ధ శ్రవాహ స్వస్తి నూష విశ్వవేద ఆరోగ్యం కూడా ఇక్కడ అంతేకాకుండా జ్ఞానం కూడాను ఎవరు పూష ఆదిత్యుడు సూర్యుడు విశ్వేదాహ సమస్తాన్ని తెలిసిన వాడు ఎందుకని విశ్వం ఏదైతే ఉందో విశ్వం అంటేనే సర్వం సర్వం అంటే విదితం అవిదితం మనకు తెలిసింది మనకు తెలియంది అంతా కలిసి అక్కడకన్నిటికి కూడాను వెళ్లి సమస్తాన్ని తెలుసుకునేటువంటి వాడు సూర్యుడు సూర్యుడు కారణం ఏంటి ఆయన కిరణాలు అన్ని వైపులా వ్యాప్తి చెందుతాయి కనుక సూర్యుడు ఒకవైపు ఉండిన దీపం ఒకచోటే ఉండిన ఇళ్ళంతా కూడా ప్రకాశాన్ని ఏ విధంగా అయితే విరజిమ్ముతూ ఉందో ఒకే చోట సూర్యుడు ఉండినా అన్ని ప్రదేశాలని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు గనక ఎక్కడెక్కడ ఏదైతే ఉందో అది సూర్యుడికి తెలుసు గనక విశ్వవేదాహ విశ్వాన్ని తెలిసినటువంటి విశ్వానికి సంబంధించిన సమస్త జ్ఞానం కలిగినటువంటి వాడివి టెంపరేచర్ రూపంలో ఉండేటువంటి వాడివి నీ టెంపరేచర్ ఉంది నీ మా బుద్ధి పనిచేస్తా ఇదే విధంగా గనక ఇప్పుడు చూచారా ఇట్లా గనక మేఘావృతమై గనక ఆకాశం ఒక ఐదారు నెలలు కనుక ఉంటే ఆ తర్వాత కైవల్యోపనిషత్తు అనేది పలకడానికి కూడా మనకు రాదు మీ విషయం కదా నేను చెప్పాను నా విషయమే కనుక కేవలం ఆ సూర్యుడి తేజస్సు చేతనే మనలో ఇదంతా కదులుతూ ఉంది గనక విశ్వవేదాహ ఈ విశ్వాన్ని తెలుసుకునేటువంటి ఓ పూష ప్రత్యక్ష దేవా సూర్య భగవాన్ నువ్వు కూడా మాకు శుభాన్ని సుఖాన్ని ప్రసాదించాలి మాకు శుభాన్ని కలిగేటట్టుగా ఆశీర్వదించు మమ్మల్ని ఎందుకని ఆరోగ్యము భాస్కరుడు వల్లనే వస్తుంది ఆయుర్వేదం కూడా కనుక మేము ఆరోగ్యంగానే ఉండి ఇప్పుడు ఆరోగ్యంగానే కూర్చున్నాం కదా స్వామిజీ మధ్యలో రావచ్చు సార్ ట్రబుల్ ఇప్పుడు ఆరు గంటలకు ఏం ట్రబుల్ ఉండదు ఆరున్నర కడుపు నేపొచ్చింది అనుకోండి ఎందుకని మామిడికాయల సీజన్ కనుక సరేనా కాబట్టి ఆహారంలో కూడా యుక్త ఆహార విహారస్య ఇవన్నీ ఉన్నాయి ఒకదానికొదాని కరెక్షన్ కనుక ఆహారం చక్కగా ఉండాలి విహారం చక్కగా ఉండాలి అన్ని బాగుండాలి యుక్త స్వప్నావ ఎక్కువగా మేల్కోకూడదు ఎక్కువగా నిద్రపోకూడదు అన్నీ ఇదంతా భగవద్గీత ఆరో అధ్యాయంలో క్లియర్ అవి వచ్చినప్పుడు చూస్తాం ఈవెనింగ్ క్లాసులో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆరోగ్యంగా నేను ఉంటేనే మధ్యలో ఆరు గంటలకు బొదలు తర్వాత గురువు బోధిస్తూ ఉంటే ఆరున్నరకి మన కడుపు నేపొచ్చింది అనుకోండి ఇంకేం వింటాం చెప్పండి కడుపు నేపు తప్ప అందువల్ల మొత్తం అయ్యేంత వరకు నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఆరోగ్యంగా కూడా ఉండాలి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కూడా భాస్కరుడు అందువల్ల ఆయన్ని కూడా స్వస్తి నూష విశ్వవేదాహ స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమి కాబట్టి నెక్స్ట్ వాయువు పొల్యూషన్ లేకుండా ఉండాల ఆక్సిజన్ బాగా ఉండాల ఆరోగ్యకరంగా ఉండాలంటే అందువల్ల గాలి వాయుదేవుని కూడా మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఇక్కడ అయ్యా నువ్వు కూడా కాస్త మంచి గాలి అది ఇచ్చి ఆరోగ్యాన్ని మాకు ప్రసాదింపజేయి చక్కగా అర్థమయ్యేటట్టుగా చేయి ఓకే ప్రాణం నీ మీదనే ఆధారపడింది కనుక శ్వాసయామం మీద ప్రాణాయామం ఆధారపడింది కనుక ప్రాణం ఉండడం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనిషిలో ఉండేటువంటి శక్తి ప్రాణ ధాతువుల మీదనే ఆధారపడి ఉన్నాయి కనుక అరిష్టనేమి చూడండి తమాషా అరిష్టాలు పోగొట్టేవాడు ఒక అర్థం శీఘ్రంగా పోయేవాడు ఒక అర్థం కాబట్టి వాయువు మహాశీఘ్రంగా ప్రయాణం చేస్తాడు గనక అరిష్ట నిమి పార్ష్యహ స్వస్తి దాతు కాబట్టి మాకు సుఖాన్ని కలిగి చేయగాక ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానానికి ప్రధానమైనటువంటి వాడు బృహస్పతి కనుక ప్రిపరేటరీ స్టెప్స్ అన్నీ ఓకే రెడీగా ఉన్నాం కానీ బుద్ధి బలహీనం రేపు ఇంటే బాగుండు కదన్నది ఫినిష్ అందువల్ల స్వస్తి నహ మాకు శుభం కలగాలి అంటే బృహస్పతి దాతు కాబట్టి బుద్ధికి శక్తినిచ్చేటువంటి వాడు బృహస్పతి గనక అర్థమవుతుంది బుద్ధిశాలి కాబట్టి నా బుద్ధి గురువు అందించేటువంటి సత్యాన్ని జాగ్రత్తగా అందుకునేటట్టుగా ఓ బృహస్పతి నువ్వు కూడా నాకు శుభం కలుగుతుంది ఓం శాంతి శాంతి శాంతి ఇది ఇక రోజు మనం ఉపనిషత్తు స్టార్ట్ చేయబోయే ముందు వస్తానని నేను ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను నో దీంతో స్టార్ట్ చేస్తావన్నమాట కలిసి రేపు ఒక్కరోజు కావాలంటే నేను చెప్తాను మళ్ళీ మీ చెప్పిస్తా ఎల్లుండి కలిసి చెప్పచ్చు ఏం పర్వాలేదు చెప్పలేకపోయినా పర్వాలేదు ఎందుకని మనకు భగవంతుడు పెదవులు ఇచ్చాడు ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండరు లిప్ మూమెంటే వాళ్ళు అర్థమవుతుందే ఏదైనా ఇప్పుడు స్వరంగాని ఏదైనా కొద్ది రోజులు ప్రయత్నం చేస్తే వస్తుంది ఏదైనా అందుకని ఈ మన ఖైయ లోపల కనీసం ఈ శాంతి మంత్రం ఈ ఉపనిషత్తు ఇదైనా మన హృదయంలో కంటస్థవే నిలిచిపోవద్ది ఎందుకంటే రోజుకు ఒకటి రెండు మంత్రాలు జరుగుతు జరుగుతూ ఉంటాయి అవి మనసులో నిలిచిపోవచ్చు కనుక ఒక శాంతి మంత్రం కూడా తెలియకుండా మనం శాంతి మంత్రం ఏమన్నా తెలుసా అంటే మా పురోహితులు వస్తాడు అనండి అనుకుంటే సన్నావు తెలుసా మా పురోహితుడు తెలుసు కదా ఇది ఇది కాకుండా మనం చక్కగా చేసే అవకాశాలుంటే రేపటి నుంచి అట్లా చేస్తాం ఓం శాంతి శాంతి హి శాంతి హి మూడు సార్లు శాంతి చెప్పాలి ఇది కాదు శాంతి శాంతి శాంతి అది కూడా ఇట్లా చెప్పాలి ఇది సంప్రదాయం ఈ స్వామీజీకి ఏదో మ్యూజిక్ పిచ్చి పట్టినట్టు శాంతి మంత్రంలో కూడా ఏదో పెట్టాడు దీంట్లో కొద్దిగా ఏదో మోడలేషన్ ఇస్తామన్నట్లు శాంతి శాంతిహి అంటాం సరిపోతది ఓం శాంతి మేలే తబడబెట్టను ఇలాగే చెప్పాలి ఎందుకని తెలుసా మూడు సార్లు ఎందుకు శాంతి చెప్పాలి విఘ్నాలు మూడు రకాలుగా ఉన్నాయి గనక విఘ్నాలంటే ప్రతిబంధకాలు ప్రతిబంధకాలు ఇప్పుడు ట్యాంక్ లో వాటర్ ఉంది వస్తా ఉంది ట్యాప్ తిప్పితే రాల ఎక్కడో మధ్యలో బ్లాక్ అయిపోయాడు అది ప్రతిబంధకం అంటే గురు అందిస్తూ ఉన్నాడు మనకు అందడం లేదు ఎక్కడో ప్రతిబంధకం ఉంది ఈ ప్రతిబంధకాలు ఎట్లా ఉంటాయని ఆలోచించి మహాత్మలు మూడు రకాలుగా చెప్పారు ఏంటి ఆది దైవకం ఆది భౌతికం ఆధ్యాత్మికం ఇది విఘ్నత్రయం మూడు రకాలైనటువంటి విఘ్నాలు ఆది భౌతికం ఆధ్యాత్మికం ఆది దైవికం ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాం అనుకోండి చక్కగా మనం వింటూ ఉన్నాం చక్కగా అధ్యయనం చేస్తున్నాం సడన్ ఇప్పుడు ఒక వర్షం కుంభ వర్షం కొట్టేసింది అనుకోండి ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి స్వామి లే చెప్పుకోండి స్వామి సిద్ధుడు వాళ్ళు నేను చెప్పినా చెప్పండి స్వామి ఎవరు అనరు చెప్పుకోండి స్వామి మరి మీరు పోతున్నాము స్వామి మరి నేను వస్తే రా కాకపోతే అర్థం ఇది ఇదొక విఘ్నం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ విఘ్నం ఎక్కడో ఆకాశం నుంచి సడన్ గా మనకు వర్షం వస్తే ఇది మనం కోరుకున్నావా ఇది దైవ సంబంధమైంది ధర్మరూపేణ దైవం ఉన్నాడు గనక ఎక్కడెక్కడ ఏవేవి జరగాలన్నీ జరిగిపోతూ ఉంటాయి వాటిని మనం ఆపలేమో అర్థం చేసుకోవడం తప్ప ఇది పరమేశ్వరుడికి సంబంధించింది దైవికమైనటువంటి విఘ్నం అలాంటివి జరగకుండా పరమేశ్వరుని ప్రార్థించడం ఒక శాంతి రెండోది అది ఎట్లా ఉంటున్న ఆది భౌతికం ఇదొకటి అక్కడి నుంచి కాకపోయినా ఇక్కడ ఉంటాయి ఇప్పుడు కుక్క ఊరికి పది కుక్కలు ఇక్కడ చేరి ఓటే అరిచాయనుకోండి గోల పెట్టాయనుకోండి ఎందుకంటే మనిషి అయితే మనం ఏమైనా చెప్పగలం కానీ కుక్క కే ఇంత ముందు వచ్చింది కదా నేను కూర్చున్నాను అన్న దాన్ని అదే మనిషి వస్తే కూర్చోండి అంటాం కుక్క వచ్చిందనుకోండి నేను అడ్జస్ట్ అయిపోవాలంటే ఇంకా తల వంచడం కన్నా మరొక మార్గమే లేదు కదా ఒక్కసారి ఇక్కడ కుక్కలన్నీ అరిచాయనుకోండి ఏం చేయగలని చెప్పండి వెనక్కి కుక్కలు అరుస్తుంటే మనం తలమే మళ్ళీ వచ్చి అయితే స్వామీజీ ఆ రోజుల్లో ఉపనిషత్తులు చెప్పే రోజుల్లో ఎక్కడ అరణ్యాల కూర్చొని వాళ్ళు ఉంటే కుక్కల కిక్కలు ఎక్కడి నుంచి వచ్చే ఎందుకు వచ్చింది ఎప్పుడు సైరిని మొదలు పెట్టాడు అను ఇంక నేను అదేంతవరకు శాంతి కదా ఏదైనా జరగచ్చు ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఇల్లుళ్ళు అవి ఇవి ఎక్కడ చూసినా ఇంతకుముందు పెళ్లిళ్ళకే ఉండేది మైకి ఇప్పుడు చావుకు కూడా పెడతా ఉంటారు ఎందుకో తెలుసా వాళ్ళు ఏడుస్తున్నారో ఏడవలేదు మనకు తెలియదు ఈ మైకి పెట్టేస్తే ఏడ్చినా పర్వాలేదు ఏడవ పర్వాలేదు ఈ ఇటువంటి రోజుల్లో ఎక్క ఉదయం అయితే మార్నింగ్ క్లాసెస్కి ఏదో భగవత్ కృప వల్ల ఇక్కడ ఇంకా ట్రబుల్ రాలేదు కానీ మార్నింగ్ క్లాసెస్కి మేము ఇటీవల చాలా బాధపడుతున్నాం ఎక్కడికి పోయినా కారణం ఏంటో తెలుసా పెట్టేస్తారు ఒక విని సుప్రభాతం ఇంకొక మించి అల్లా ఇంకొక నుంచి ఓవాళ్ళకన్నా ఎక్కువ వాల్యూ వీళ్ళకన్నా ఎక్కువగా వాల్యూ వాళ్ళు వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళు వాల్యం మొత్తం భక్తి ఘోరం అర్థమవుతుంది అందువల్ల ముందే భయంగా ఉంది మార్నింగ్ క్లాస్ చెప్పాలంటే ఉదయాన్నే విపరీతమైన మైకులు ఎవరికి మనశ్శాంతి లేదు అర్థమవుతుంది ఇటువంటి అన్నీ కూడా జరగకుండా ఉండాలని శాంతి అది భౌతికం ఇది దైవికం కాదు పై వచ్చేది ఒకటి చుట్టూ మన ఉండేటువంటివి ఆది భౌతికం భౌతికంగా ఉండేటువంటి విఘ్నాలు మూడవది ఉంది నుంచి ఏం విఘ్నం లేదు వర్షాలు కాని పిడుగులకు పడ్డం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏమీ లేదు చుట్టుపక్కల కూడా ప్రశాంతంగా ఉంది హాయిగా నడుస్తూ ఉంది సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఆధ్యాత్మికం సబ్జెక్టివ్ ట్రబుల్ సబ్జెక్ట్ ఈజ్ ఓకే ఇది సబ్జెక్టివ్ ట్రబుల్ లోపల నుంచి ప్రారంభం అవుతుంది ఏంటో తెలుసా బాగా వింటాడు చాలా బాగుంది సబ్జెక్టు బాగా మననం చేసుకోవాలి ఇంట్లో బీరువాకు తాళ వేశానా ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన మనసు ఉంది వచ్చిన బాధ అది ఏమి ఇప్పుడు బిరువ తాళం ఎగిపోతే రాత్రి దాంట్లో పదివేలు పెట్టారు పెడితే ఏమైంది పని మనుషులు తిరుగుతుంటారు తలపీకుండా వచ్చాను ఏమవుతాదు ఏమవుతాదు ఒకవేళ తీసుకుంటే నా నన్ను మా పని అట్లాంటి వాళ్ళు కాదు చాలా ఫెయిత్ఫుల్ వాళ్ళు తీసుకోరు మంచివాళ్ళు వెరీ గుడ్ పీపుల్ వాళ్ళు తీసుకోరు ఇంతకుముందు ఎన్నోసార్లు తీసుకోలేదు ఏమో ఎవరి మనసు ఎప్పుడు మారుతుంది ఎవరికేం తెలుసు తీసుకుంటే ఏం కావాలి తీసుకుంటే ఇంకేం కావాలి పదివేలే చాలా కష్టపడి సంపాదించండి తీసుకోదులే తీసుకోదులే తీసుకోదులే ఎందుకని ఇప్పుడు లేచిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నేనొకని మధ్యలో మధ్యలో లేవడానికి అవకాశం లేదు అందువల్ల ఏం చేశాడు తీసుకోదులే తలొపుతూ ఉంటాడు సైకాలజీ తెలిసిన స్పీకర్ అయితే తలొపుతున్నాడు కనుక బలి వింటున్నాడు అని చెప్తుంటాడు కానీ ప్రాబ్లం ఎక్కడ బయటపడుతుందంటే ఈ చెప్పేవాడు ఆపినప్పుడు కూడా ఆయన తల ఇట్లా అంటూనే ఉంటాడు చెప్పేటప్పుడు తలొపితే ఓకే అర్థమవుతుందని ఆపేసి మంచి తాగుతుంటే కూడా అంటున్నాడంటే ఆవిడ తీసుకోదులే తీసుకోదులే తీసుకోదు ఇది ఇది బయట నుంచి వచ్చేది కాదు భగవంతుడి నుంచి వచ్చేది కాదు అది దైవకము కాదు అది భౌతికము కాదు ఇది ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం కేవలం సబ్జెక్టివ్ తన మనసులో నుంచి పుట్టేది అందువల్ల హే భగవాన్ ఈ ట్రబులు కూడా లేకుండా ఉండాలి ఏది శాస్త్రం విన్నంత వరకు అనే ఉద్దేశంతో భగవంతుడి నుంచి వచ్చేది కనుక ఈ దశలో భగవంతుడు ఎక్కడుండో మనకు తెలియదు కదా అందుకని కదా శేషాద్రిశేఖర విభో తమ సుప్రభాతం ఎందుకంటే ఆయన కనపడుతుందో లేదని మన డౌట్ అందువల్ల ఇప్పుడు అట్లాగే ఇక్కడ ఉన్నాను హే ప్రభో ఎందుకని ఆయన కనపడుతుందో లేదు ఎక్కువన్నాడు అందువల్ల అయ్యా నీ నుంచి వచ్చేటువంటి విఘ్నాలు ఏవి లేకుండా ఉండాలి ప్రతిబంధకాలు ఏవి లేకుండా ఉండాలి ఓం శాంతిహీ నెక్స్ట్ మన చుట్టూండే ట్రబుల్సే గనక శాంతిహీ లోపలిది గనక శాంతి పదివేలు ఎక్కడ పోదులే శాంతిట్లా అందువల్ల ఇక్కడ గట్టి కరవాల్సిన అవసరం లేదు ఓం శాంతి హీ భగవంతుడు ఇక్కడ ఓం శాంతి అశాంతి ఇంకా ఎందుకని మన వ్యక్తిగత వ్యవహారమే కనుక మనసు నుండి నిద్రపోంచడం లాలిపోయ్ ఎక్కడికి పోదులే ఊరుకో ఎందుకని పోయినా చేసేది లేదు పోయినా చేసేది లేదు ఇప్పుడు ఏమో లేవలేము వాళ్ళు నా మాట విన్ను శాంతి శాంతి అదే అందువల్ల ఆది దైవికం అధిభౌతికం అధ్యాత్మికం ఈ మూడు గనక ఓం శాంతి శాంతి శాంతి అధ అశ్వయన భగవంతం పరమిష్ఠినం పరిసమేత్యోవాచ అధీ భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టా సద్ సేవ్యమా నిగూా యిరాత్వం వ్యపోహ్య పరాత్ పరం పురుషం విద్వాన్ ఆ తర్వాత ఆన్సర్ తస్మై సహోవాచ పితామహస్తి ధ్యానా అవైహే అది ఆన్సర్ అధ ఆ తరువాత ఉపనిషత్ స్టార్టింగ్ ఆనడమే మంగళాచరణ రాత్రి చూసాం అక్షరాణస్మి అధ ఇది సంప్రదాయం ఇప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధా అతహా బ్రహ్మ జిజ్ఞాస అధ ఆ తరువాత అందువల్ల విచారం చేస్తూ ఉన్నాం బ్రహ్మను గురించి సో అట్లా ఉంటాయి ఇప్పుడు బ్రహ్మ సూత్రం ఫస్ట్ సూత్ర అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధ అతహా బ్రహ్మ జిజ్ఞాస అధా అనంతరము తరువాత అటు పిమ్మట అది అందువల్ల ఏది ఒక సపోజ్ ఆ బుక్ మనం చదివామనుకోండి టెక్స్ట్ అదనగానే ఆగిపోతాం ఏంటి అసలు అది ఆ తరువాత అంటాడేంటి ఏ తరువాత అటు పిమ్మట అంటాడేంటి ఎటు పిమ్మట అనంతరం దేని తర్వాత ఇది అధా అతహా ఈ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస అట్లాగే ఇక్కడ కూడాను ఇదే సంప్రదాయం గనక అధా ఆ తరువాత ఏ తరువాత సాధన చతుష్టయ సంపద కలిగిన తరువాత వివేకం ఏర్పడిన తరువాత వివేక జనిత వైరాగ్యం కలిగిన తరువాత ఏంటి ఆ వైరాగ్యం రాత్రి చూచాం నిన్న ఉదయం చూచాం ఇహా స్వర్గభోగేశు భోగేశు ఇచ్ఛారాహిత్యం అర్జునుడు చెప్పాడు చూచారా అయ్యా అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణా అభిధిపత్యం ఈ ప్రపంచంలో ఉండే సుఖాలు నాకు అవసరం లేదు ఆ స్వర్గలోక సుఖాలు కూడా అవసరం లేదు ఇహ స్వర్గ భోగేశు వైరాగ్యం ఈ వైరాగ్యం కూడా ఏర్పడిన తరువాత ఎందుకని తృప్త భవిష్యామి అది ప్రాబ్లం ప్లీజ్ నేను తృప్తిని పొందాను నిత్యతృప్తిని ఇక్కడ నిత్యతృప్తిని పొందే అవకాశం లేదు కోరికలు తీర్చుకుంటానేమో గాని కోరిక లేనివాడుగా నేను ఈ ప్రపంచంలో ఉండలేను కోరిక లేనివాడుగా నేను ఉంటేనే నాకు తృప్తి ఈ ప్రపంచంలో కనుక దానికోసం నేను బ్రహ్మ విద్య దగ్గరకు వచ్చాను గనుక వైరాగ్యం ప్రధానం వివేక వైరాగ్యాలు కలిగిన తర్వాత వీటిని సాధన చతుష్టయం అంటారు అంటే నాలుగు ఇవి ఒకటి వివేకం రెండోది వైరాగ్యం మూడోది శమాది శట్క సంపత్తి అంటే శమము దమము ఉపరతి త్రితిక్ష శ్రద్ధ సమాధానం కనుక శమము మనోనిగ్రహం దమము ఇంద్రియ నిగ్రహం త్రితిక్ష శీతోష్ణాది సహించడం ఉపరతి స్వధర్మ అనుష్ఠానం శ్రద్ధ శాస్త్రస్య గురువాక్య శ్రద్ధ సమాధానం చిత్త ఏకాగ్రత ఇవన్నీ ఉండాలి ఇవన్నీ తయారు చేసుకుంటేనే తర్వాత గురువు చెప్పేది అర్థం కావద్దు లేకపోతే ప్రమాణం ఫలితం వచ్చిన బాధ అది ప్లీజ్ సో ఇవి కూడా అయిన తర్వాత ముముక్షత్వం నాకు మోక్షమే కావాలి రెండవది అవసరం లేదు మోక్షమే భూయాత్ ఇది ఇచ్చా ఇట్లాంటి వాడు బ్రహ్మ స్టూడెంట్ అంతేగాని నాకు ఏవో ఏవో కావాలనుకున్నాడు అనుకోండి వాడు ఉపయోగం లేదు బ్రహ్మజ్ఞానం కావాలని ఉండి వాడికి వేరే వేరే వేరే ఏవేవో కావాలనుకోండి ఇంకా వాడు దీనికి సరిపోడు మళ్లీ వెళ్ళి రావాలి అని అర్థం కనుక బ్రహ్మ విద్యను గ్రహించడం ఎంత ముఖ్యమో దాన్ని గ్రహించడానికి కావలసినటువంటి అర్హతని అది అధికార లక్షణం అంటారు దీన్ని దీన్ని సంపాదించుకోవడం అంత ముఖ్యం నన్ను అడిగితే ఇక్కడే ఉంది మనం చేసేదంతా అక్కడ ఏమి లేదు గురువు చేతిలో ఉందంతే మనం గనక సిద్ధపడిపోయి శుద్ధిపడిపోయి గురువు ముందు కూర్చుంటే జ్ఞానం ఇచ్చేస్తాడు ఎందుకంటే అది ప్రమాణం గనక శాస్త్రం ప్రమాణం గనక నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు సార్ అర్థం దగ్గరకు పోవడం కోసమే నువ్వు నడిచిపోవాలి అర్థం దగ్గర నిలబడిన తర్వాత నీ ప్రయత్నం ఏమీ లేదు నీ ముఖం కనబడుతుంది ఉంటే ఓకే అందువల్ల శాస్త్రం దగ్గరకు వచ్చిన తర్వాతను ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు ఏంటంటే శాస్త్రాన్ని విన్న తర్వాత కూడా ఆత్మ విషయంలో కూడా సాధన చేయాలనే అభిప్రాయంలో ఉండరు దురదృష్టకరమైన విషయం ఆత్మ గురించి నువ్వేం సాధన చేస్తావయ్యా బాబు నువ్వు సాధన చేస్తే అది పురుషతంత్రం అవుతుంది కానీ ఇది వస్తుతంత్రం ఉన్న వస్తు ఉన్న వస్తువు అన్నప్పుడు అనంతంగా ఉంది గనక ఏదైనా ఒక వస్తువు ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది ఆ జ్ఞానం కలిగితే వస్తువు ఏమి తెలుస్తుంది అట్లాగే అనంతమైనటువంటిది ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది జ్ఞానం కలిగితే తెలిసిపోతుంది ఇది కేవలం జ్ఞాతవ్యం కర్తవ్యం కాదు మనం చేయదగిందంత పూజ జపము మరొకటి స్వధర్మము ఇవంతా కూడా ముందే చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత విశుద్ధం అప్పుడు కూర్చుంటే ఫలిస్తుంది అందువల్ల అర్జునుడికి భగవద్గీత బోధిస్తే కృష్ణుడు ఎందుకంటే ధర్మాపుడు కనుక ధర్మబద్ధంగా జీవించాడు గనక నష్టో మోహ స్మృతి లబ్ధ ఫినిష్ తత్ప్రసాద అయాచ్యుత అయ్యా నీ యొక్క అనుగ్రహం చేత నాకు కలిగింది ఏం కలిగింది నీకు నష్టో మోహహ నా మోహ నశించింది అని ఇదే విషయం కృష్ణుడు ఏదైతే బోధించాడో అదే విషయాన్ని అక్షరం పొల్లు లేకుండా సంజయుడు చెప్పాడు అక్కడ సమ్యజ్ఞానం కలిగిన వాడు సంజయుడు అంటే చిన్న విషయం కాదు అంత శక్తిని వ్యాసుడు ఇచ్చున్నాడు అటువంటి వాడు ధృతరాష్ట్రుడికి చెప్తే భగవద్గీత అంతా విన్న తర్వాత అక్కడ మోహం పెరిగింది దీనికి ఏం చేయాలి ఎందుకో తెలుసా శిక్షణ యోగ్యుడి ఇక్కడ శిష్యుడు అయోగ్యుడు అక్కడ శిష్యుడు అది వచ్చిన బాధ అందువల్ల ప్రమాణం అయితే ఇవ్వడం జరిగింది కానీ ప్రమాణం ఫలించలేదు కాబట్టి రాగద్వేషాల పచ్చి ఇది కూడా ఆచార్యులు వారు భాష్యంలో చాలా క్లియర్ గా చెప్తారు దృశ్యంతే హి రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రమంత ఎప్పుడైతే రాగద్వేషాల లైక్స్ అండ్ డిస్ ఉంటాయో అటువంటి వాడికి శాస్త్రాన్ని కూడా వాడు కాదంటూనే ఉంటాడు అర్థం చేసుకోలేకపోతూ ఉంటాడు ఎందుకని ఈ రాగద్వేషాలు ప్రతిబంధకంగా ఉంటాయి కనుక అధా సాధన చతుష్టయ సంపద కలిగిన తర్వాత అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది లేకపోతే గురువు ఎంత బోధిస్తూ ఉన్నా వాడికి ఒక దశలు అనిపిస్తే ఇతను కూడా ఏం తెలియదు అదేంటో తెలుసా వాడి అహంకారం అది వాడికి ఏం పొట్టబొడిస్తే అక్షరం రాదు దానికి అయినా కూడా అసన్కేం తెలియదు అనుకుంటాడు దురదృష్టమేంటో తెలుసా వాడికి సాధన చతుష్ట సంపద లేకుండా పోవడమే ఇంతకన్నా మరొక మార్గం లేదు అందుకని అధ అనగాని ఎవడైతే శిక్షణ యోగ్యుడై ఉండాడో అధ అంటే ఉపనిషత్తు వినడానికి అలా కావాలి అధ అశ్వలాయన ఇది పాతాంతరం కూడా ఉంది అశ్వలాయన అని కొన్ని వర్షన్స్ ఆశ్వలాయన అని కొన్ని ఉంటాయి అశ్వలాయన అంటే అశ్వలాయన మహర్షి ఆశ్వలాయన అంటే అశ్వలాయన యొక్క కుమారుడు అశ్వలాయనస్య అపత్యం ఇది ఇప్పుడు దశరథుడు దశరథుని కుమారుడు దాశరథి జనకుడు జనకుని కుమార్తె జానకి అశ్వలాయనుడు ఆయన కుమారుడు అపత్యం ఆశ్వలయన అశ్వరాయను కుమారుడు అశ్వలయన దశరథుని కుమారుడు దాశరథి జనకుని కుమార్తె జానకి ఇంకేం లేదు కనుక ఆయన్ని అశ్వలాయనుడు అని కొందరు అనుకుంటారు ఆశ్వలాయునుడు అని కొందరు అనుకుంటారు పఠాంతరాలు ఉన్నాయి ఉపనిషత్తులో కనుక అశ్వలాయనుడు అయితే ఒకే ఆశ్వలాయనుడు అయితే అశ్వరాయనుడు యొక్క కుమారుడు అంత ఇంకేం లేదు మళ్ళీ దీనికి కన్ఫ్యూజన్ అవసరం లేదు అధా అశ్వలయన సాధన చతుష్ట సంపద పూర్ణంగా కలిగినటువంటి వాడు ఎందుకంటే ఆయన ఋగ్వేదాచార్య ఋగ్వేదంలో ఏం చెప్పిన రుక్కులే కొన్ని చిన్నవాడు కాదు అశ్వరాయన మహర్షి ఆయన భగవంతం పరమేశ్వరం గురుం పరిసమేత్యోవాచ పరమేష్ఠినం గురు బ్రహ్మదేవుడు పరమేష్ఠి అంటే బ్రహ్మదేవుడు పరిసమేత పరిత ఉపేత్య సమ్యక్ ఉపేత్య విధివత్ ఉపసన్నాయ ఇది ఇంకా దాంట్లో అంత ఉంది పరిసమేత ఎవరిని గురువుని ఎవరైంది ఆయన గురువు బ్రహ్మదేవుడు అందువల పరమేష్ఠి ఎందుకంటే గురువు ప్లీజ్ పరమగురు పరమేష్ఠి గురువు ఇవి మూడున్నాయి మనకు ఎవరైతే మన ముందుండి మనకు బోధిస్తున్నాడో మన అదృష్టవశాత్తు ఆయన మన గురువు ఎవరి దగ్గరకైతే వెళ్ళి మన జ్ఞానాన్ని పొందుతున్నాం ఆయన మన గురువు గు చీకటి రువ్వు అంటే పోగొట్టేవాడు మనలో ఉండేటువంటి అజ్ఞానమైనటువంటి అంధకారాన్ని పోగొడుతున్నాడు గురువు ఆయన గురువు ఎవరో పరమ గురు అది ఇంకే లేదు ఆచార్యుడు ఆయన పరమాచార్యుడు ఈయన గురు పరమేష్ఠి గురు అంటే మొదటి గురు అర్థాత్ దేవుడు కనుక ఎక్కడి నుంచో కదా జ్ఞానం అనేది నాకు నా గురువు ఇస్తున్నాడు ఆయనకు ఆయన గురువు ఇచ్చాడు ఆయనకు ఆయన గురువు ఇలా పోతే మొదట ఎవరు సృష్టికి ముందు ఎవడున్నాడో అతడు ఆ సృష్టికి ముందు ఎవడున్నాడు సృష్టి చేసిన వాడున్నాడు అతనెవరు ఈ బ్రహ్మదేవుడు గనక పరమేష్ఠి గురు అది ఇంకేలేదు పరమేష్ఠి నం గురు ఉప సమేత్యోవాచ పరిసమేత్యోవాచ ఉప పరిసమేత్య అంటే దగ్గరగా వెళ్ళి అది అంతేగాని టెలిఫోన్లో కాదు తత్వమశంటే ఏమిటి గురుదేవ అయం అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి గురుదేవ అని సెల్ ఫోన్లు అడిగాడు అనుకోండి అప్పుడు ఆయన చెప్తాడు అహం బ్రహ్మాస్మి అంటే ఏం లేదురా నువ్వు ఒక భ్రమ నువ్వు నాకు తగులుకోవడం ఇంకొక భ్రమ అర్థం దీని పేరు ఎంతకన్నా ఇంకేమి లేదు ఎందుకని సెల్లో ఇచ్చేది కాదు సెల్లో ఇచ్చేది హెల్ ఇది ఎట్లా ఇది అందువల్ల పరిసమేత ఉపసమేత పరితహ సమ్యక్ ఉపేత్య అది సమ్యక్ చక్కగా గురువు దగ్గరకు వెళ్ళాలి అందువల్ల ఎట్లా చక్కగా ఏంటి స్వామిజీ ఫరిత ఎట్లా చక్కగా వెళ్ళడం విధివత్ విధివత్ విధిన విధివత్ కాబట్టి దానికి ఒక విధి ఉంది పోవడానికి కూడా పద్ధతి ఉంది ఎట్లంటే పోవడానికి లేదు ఓ పద్ధతి ఉంది అందువల్ల సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం చూసాను చూసారా పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదయాస్తి ఆకృత కృతేన సహా తద్విజ్ఞానా సహ గు అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఆ రోజుల్లో కాబట్టి సమిధను చేతబట్టుకుని పోయేవాళ్ళు అది సేవ ఇప్పుడు కూడా మనం ఎక్కడికైనా వెళితే ఓ పువ్వులు ఎత్తుకుని వెళ్ళడం పండ్లు ఎత్తుకొని వెళ్ళడం ఇవన్నీ ఏంటి తెలుసు మన శ్రద్ద ప్రకటన అంతకన్నా ఇంకే మన శ్రద్దనే ప్రకటించడం గురువు దగ్గర నేను ఒక రక్త హస్తాలతో రావడం లేదు దగ్గరికి ఏదో ఇవ్వడం నా దగ్గర అది ఇస్తున్నది ఒక పువ్వులు నీ పాదాల దగ్గర పెడతాను నమస్కారం ఆ రోజుల్లో వాళ్ళకు ఉపకరించేటట్టు ఉండాలి మనం తీసుకెళ్లిచ్చామని మనకి ఏముంటే ఓ రెండు చాటలు తీసుకెళ్లిచ్చేయడం ఎందుకంటే చాట ఉంచుకో గురు ఎందుకంటే ఆయనకు కూడా ఉపయోగపడాలి కనుక ఆ రోజుల్లో యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు కనుక సమిధుల అవసరం కనుక వాళ్ళు వెళ్లి అరణ్యాల్లో సమిధులు తెచ్చుకోవాలి అందుకని ఈ పిల్లలే వెళ్లి ఆ కట్టి తీసుకొని అవి తీసుకొని వాటిని కట్టకట్టుకుని తీసుకొచ్చి ఇచ్చే అది ఉపకరించాలనేటువంటి ఉద్దేశం చేత సమిత్పాణి బ్రహ్మనిష్టం కాబట్టి ఆయన ఎవరు ఆ గురువు సురత్రియం బ్రహ్మనిష్టం ఆయనకు బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి శాస్త్రం కూడా తెలిసి ఉండాలి అంటే తనకు జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని మనకు ఎలా బోధించాలో కూడా బోధన తెలిసి ఉండాలి అటువంటి వాటి దగ్గరకు పోవాలి నైనా కేవలం నువ్వు నా దగ్గర ఉండి సేవలు చేస్తావు నేను తరింపజేస్తానన్నాడు అనుకోండి వస్తాను సార్ ఎందుకని అక్కడ జ్ఞానం లేదు అది నాయన నువ్వు కూర్చో రోజు ఇద్దరం కలిసి ధ్యానం చేస్తావన్నాడు అనుకోండి ఫీషి అయిపోయింది ఇంకేం ధ్యానం చేస్తాడు అర్థమవుతుంది ఇది మోక్షం జ్ఞాన రూపేణ ఉంది కానీ జ్ఞానాయ శాస్త్రపఠనం మోక్షాయ జ్ఞాన ప్రవృద్ధి జ్ఞానాయ శాస్త్ర పఠనం కనుక ఆ జ్ఞానం ఆయన ఆయన దగ్గర నుంచి రావాలి కనుక పరితహ సమేత్య ఉపేత్య చక్కగా విధివత్ ఎలాగైతే వెళ్లాలో ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి ఊవాచ ఊవాచ మళ్ళీ అడుగుతూ ఉన్నాడు ఎందుకని రాత్రి చూచాం కదా భగవద్గీతలో కూడా అర్జునుడు అడిగినంతవరకు కృష్ణుడు కామంతే అడిగితే చెప్పాల ఒకవేళ బ్రహ్మ విద్య అంత గొప్ప విద్యని బోధించడానికి ప్రయత్నం చేస్తే వాడు ఇప్పుడు నేను తర్వాత వస్తానన్నాడు అనుకోండికేం చేస్తాడు అందువల్ల అసలు వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ లేని వాడి క్రియేట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత జ్ఞానం అన్నా దించచ్చేమో కానీ అసలే ఆసక్తి లేదనుకోండి ఇంక వాడికి అవకాశం లేదు వాడికి ఆసక్తి ఉందా లేదా అనేది వాడు అడిగితే గానీ తెలియదు ఆకలిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు హోటల్లో పోయినాడు అనుకోండి కూర్చోని ఉంటాడు ఆయన అడుగుతాడు మొదట ఏం కావాలి సార్ ఎందుకో ఎదు ఆకలిందా కనుక ఇక్కడ కూడా అదే ఆధ్యాత్మిక ఆకలి మనిషికి ఉండాలి ఉన్నవాడు అడుగుతాడు ఓ వాచ खबर ब्रह्मदेव दिल्ली दे अश्वलायन महर्षि उचा अड़नाधी भगव विद्या वरिष्ठ सदा सभी सव्यम निगूढ़ा या ययाचिरा सर्व पाप व्यपोह्य परात्षम उपैति विद्वा అసలు ఇంత చక్కగా ఎవరు అడగలేరు సాధారణంగా స్టూడెంట్ వెళ్లి గురువుని ఇంత అడగలేడు అసలు అర్జునుడి అడగలేదు నాకు ఏదో శ్రేయస్సు కావాలి ఎందుకంటే ఆయన అర్థం కావడం లేదు శ్రేయస్సు ఏమిటో అసంతృప్తి తృప్తి ఏమిటి అర్థం కావడం లేదు నాకు శ్రేయస్సు అనుకుంటున్నాను దాన్ని ఈ ప్రేయస్సు నాకు అవసరం లేదు నేను నీ శిష్యుణ్ణి శిష్య స్నేహం ప్రపన్నం ఫినిష్ కానీ ఇక్కడ మహర్షి చాలా తెలిసిన వాడు అందువల్ల చాలా జాగ్రత్తగా అడిగాడు అధీహి అయ్యా ఇది మాదనుగ్రహార్థం అధీహి నువ్వు నన్ను అనుగ్రహించి బోధించు అదీహి బోధించు నాకు టీచ్మే ఏం బోధించాలి నీకేం కావాలో కూడా నీకు తెలిసి ఉండాలి ఒకవేళ దానికి సంబంధించి జ్ఞానం లేకపోవచ్చేమో కానీ ఏం కావాలో నీకు తెలిసి ఉండాలి కదూ అదేంటది బ్రహ్మ విద్యాం వరిష్టం అది అదీహి భగవన్ చండి అంటే గురువు గురుసాక్షాత్ పరం బ్రహ్మ కాబట్టి గురువులు సాక్షాత్ భగవంతుడిగా చూస్తున్నాడు గనక ఎందుకని భగవంతుడి దగ్గర జ్ఞానం ఉంది భగవంతుడు భగవంతుడి జ్ఞానం వేరు కాదు ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు కాదు ఆ జ్ఞానమే గురువు దగ్గర ఉండేది అందువల్ల గురువే ఈశ్వరుడు ఈశ్వరుడే గురువు ఎందుకని జ్ఞానం ఒక్కటే గనక అది అక్కడ అందువల్ల అధిహి భగవన్ హే భగవంతా అధిహి నాకు బోధించు ఏం బోధించుమంటావు నాయన నీకు బ్రహ్మ విద్యా బ్రహ్మణ అది నాకు బ్రహ్మ విద్య బోధించు సమాచి బ్రహ్మ విద్య బోధించు ఏమిటి అసలు ఆ బ్రహ్మ విద్య చాలా విద్యలు ఉన్నాయి ఇక్కడ శిల్ప ఒకటి ఉంది నాట్య ఒకటి ఉంది అట్లాంటిదే బ్రహ్మ విద్య ఏదో అది ఆత్మవిద్య ఎందుకో తెలుసా అయం ఆత్మ బ్రహ్మ అయం ఆత్మ ఈ ఆత్మయే బ్రహ్మ కాబట్టి బ్రహ్మ అంటే ఆత్మవిద్యే ఆత్మ అంటే నాకు సంబంధించిన జ్ఞానం నా ముఖం చూసుకునే పద్ధతి అంత ఇంకేమీ లేదు కాబట్టి నన్ను గురించి చెప్పమని అడుగుతున్నాడు నాకన్నా అన్యమైనవన్నీ నాకు తెలుస్తున్నాయి ఇలా తెలుసుకునే నేనెవరో నాకు తెలియడం లేదు ఇది నువ్వు చెబితే గానీ నాకు అర్థమయ్యే అవకాశం లేదు కనుక బ్రహ్మ విద్యం వరిష్ఠం చూచారా వరిష్ఠం వరిష్ఠం శ్రేష్ఠం బ్రహ్మ శ్రేష్టం అది కూడా అశ్వరాయణుని తెలుసు ఎందుకని అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి సర్వాసు విద్యాసు శ్రేష్టం వరిష్ఠం ఇది అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి కానీ ఆ విద్యల కన్నా శ్రేష్టమైన ఇది అది బ్రహ్మ దాని ప్రయోజనం కూడా నాకు తెలుసు ప్రయోజనంచ అసహ బ్రహ్మ విద్యా అవిద్యా నివృత్తి ఆత్యంతిక సంసార అభావ ఉపనిషత్ అయ్యా బ్రహ్మ దాని ప్రయోజనం ఏంటి ఎందుకు అడుగుతున్నాను అది వరిష్టం అని ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అనేకమైనటువంటి విద్యలు పొందాను కంప్యూటర్ నేర్చుకున్నాను డబ్బులు సంపాదించాను ఆ తర్వాత తెలుసుకున్నాను ఎందుకు ఈ డబ్బు ఇది నాకు అవసరాలు తీర్చడం కోసమే గానీ నా ముఖ్య అవసరం ఇదిగా లేదా ఎందుకని దీంతో తృప్తి పొందేటట్టుగా నేను కనిపించడం నవిత్తేన తర్పణీయో మనుష్య కాబట్టి విత్తం చేత చిత్తం ప్రశాంతతను పొందేటట్టు నాకు కనిపించడం అందుకని వచ్చాను ఇక్కడికి కాబట్టి అనేకమైనటువంటి విద్యలు ఈ ప్రపంచంలో నేను తెలుసుకున్న ఉపయోగం లేకుండా పోయినాయి కనుక సర్వ సర్వాసు విద్యాసు శ్రేష్ఠం అన్ని విద్యల్లోకి శ్రేష్టం ఎందుకో తెలుసా ఏ విద్యను తెలుసుకుంటే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఆ విధంగా కాదు ఏక విజ్ఞానైనా సర్వమిదం విజ్ఞాతం భవతి అది అక్కడ ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే సమస్తమైన విద్యలు తెలుస్తాయో అది ఇది అటువంటి విద్య ప్రపంచంలో ఏదీ లేదు ఏది తెలుసుకుంటే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది కాని ఒక విద్యను తెలుసుకుంటే అన్ని విద్యలకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది అనేటువంటి విద్య ఏదో తెలియదు అది ఇదే గనక సర్వాసు విద్యాసు శ్రేష్టం వరిష్ఠం బ్రహ్మ దాని ప్రయోజనం ఏంటి ప్రయోజనం అశాహ బ్రహ్మ విద్యాయా అవిద్యా నివృత్తి చూచారా అవిద్యా నివృత్తి అజ్ఞానం పోవడం అంటే ఉపనిషత్తుల ఇది ఏ పదం ఇది అది అవసాదయతి కారణైన సహా అవసాదయతి నిన్న చూశాను చూస్తారా తర్వాత ఏం జరుగుతుంది దానివల్ల ఎప్పుడైతే కారణం ఎగిరిపోయిందో కార్యం పోతుంది గనక తతశ ఆత్యంతృత్తి అభావ కాబట్టి సంసార దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్య ఉన్నాయి ఇదేం పదం ఇది విశరతి శిథిలీకరవతి అవసాదయతి విశరతి కాబట్టి ఉపనిషత్తు కాబట్టి బ్రహ్మ విద్యను బోధించు అంటున్నాడంటే ఉపనిషత్తును బోధించాలని అడుగుతున్నాడు అయితే ఈ ఏం లేదు కారణం ఉపనిషత్ ఇది శబ్దేనా బ్రహ్మ విద్య ఉచతే ఉపనిషత్తు అందుకని నిన్న దాన్ని అంత దూరం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ పదాన్ని ఉపనిషత్ అనడంలోనే బ్రహ్మ విద్య కాబట్టి నాకు అదీహి హే భగవాన్ నాకు బోధించు వరిష్టాం బ్రహ్మవిద్యాం ఉత్కృష్టమైనటువంటి ఆ బ్రహ్మ నాకు బోధించు అంటున్నాడంటే జపమని అడుగుతున్నాడు ఇంకేమి లేదు మరొకటి నాకు అవసరం లేదు ఉపనిషత్తే నాకు చెప్పు ఓకే అది ఇంత గొప్పదే అవును సదా ఎప్పుడు సద్బిహి సేవ్యమానం అది కూడా చూడండి అంత తమాషకు ఇంత గొప్పది వరిష్టాం వరిష్టాం ఎద్యపి తమాష చూడండి అది వరిష్టమే అయినా అందరు కోరుకోవడం లేదు దాన్ని చూసారా తమాషా ఇంత గొప్పది ఏది తెలుసుకుంటే సమస్తం తెలియబడుతుందో అటువంటిది ఉండగా అల్పాలు స్వల్పాల కోసం పోతున్నారు కానీ దానికోసం ఎవరు రావడం లేదు అందరూ రాలేరు పుణ్యం ఉంటే తప్ప కనుక సదా ఎల్లప్పుడు కూడాను ఎవరి చేత అది సేవింపబడుతుందో తెలుసా ఎవరి చేత గ్రహింపబడుతుందో తెలుసా సదా సద్భి సత్పురుషై సత్పురుషై సజ్జనై కాబట్టి సత్పురుషులు ఎవరో వాళ్ల చేత సదా సేవ్యమానం వాళ్ల చేత సేవించబడుతూ ఉంటది గ్రహింపబడుతూ ఉంటది కనుక బ్రహ్మవిద్య ఏదైతే వరిష్టమై ఉందో వరిష్ఠం బ్రహ్మ సదా సేవ్యమానం ఎవరి చేత సద్భి పురుషేహి అది వరిష్టమైనంత మాత్రాన అందరు వెడలేరు ప్లీజ్ అండర్స్టాండ్ వరిష్టాం సర్వైమానం అది వరిష్టమే అయినా అందరూ సేవించరు దాన్ని సత్పురుషై సత్పురుషై సేవ్యమానం సద్భి సేవ్యమానం దీనికోసం ఎందువల్లంటే ఒక మహోత్తరమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి జ్ఞానం అందుతూ ఉండినా దాని అవసరం తెలియని వాడు దాన్ని అందుకోలేడు అది వచ్చిన బాధ అది సత్పురుషులకే సాధ్యం సత్పురుషులు ఎవరు సన్మార్గంలో నడిచి అనుభవాన్ని గడించిన వాళ్ళు సత్పురుషులు ఈ ప్రపంచంలో కనుక ఆ సత్కార్యాలు చేసి మనసును శుద్ధిపరచుకున్నటువంటి వాళ్ళు పుణ్యకార్యాలు చేసి పుణ్యాన్ని ఆర్జించినటువంటి వాళ్ళు ధర్మ జీవనాన్ని గడిపి ధర్మాత్ములుగా మిగిలినటువంటి వాళ్ళు కాబట్టి ధర్మం పుణ్యం సాధన ఇవన్నీ కలిసిన వాళ్ళు సత్పురుషులు గనక అటువంటి సత్పురుషుల యొక్క హృదయం నిర్మలంగా ఉంటుంది గనక చిత్తశుద్ధితో ఉంటుంది గనక మనో స్థిరతే కాకుండా మనసు యొక్క స్థిరత్వే కాకుండా నైశ్చల్యం చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం ఈ రెండూ ఉంటాయి గనక అటువంటి వాళ్ళు సద్విహి సత్పురుషై సదా సేవ్యమానం అచిరాత్ సర్వ పాపం వ్యపోహ్యూషన్ నేను మీకు డీటెయిల్ గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైం అయిపోతుంది అదీహి భగవన్ హే భగవంతే బ్రహ్మదేవుడా నాకు బోధించు అదీహి బ్రహ్మవిద్యాం వరిష్టాం వరిష్ఠాం బ్రహ్మవిద్యాం అదీహి సదా సద్భి సేవ్యమానం నిగూఢాం నితరాం గూఢం అది అది ఎందుకు తెలుసు అది ఎక్కడితో కాదు అది వచ్చిన బాధది అది నా దగ్గర ఉండేది అది కూడా తెలుసు అసలు అయింది చూడండి స్టూడెంట్ ఏ స్థాయి వాడు నిగూఢం నితరాం గూఢం అది నాకన్నా వేరైంది కాదు హృదయ గుహలోనే ఉన్నదే నా స్వరూపమేది నిగూఢం పైగా దాని ఫలం కూడా నాకు తెలుసు యయా య బ్రహ్మ విద్యాయా యచిరాత్ అక్కడ ఆకారం చూడండి ్రహ్మ విద్యయా అచిరాత్ అచిరాత్ శీఘ్రం క్షిప్రం శీఘ్రమేవా ఏ యొక్క జ్ఞానం చేత శీఘ్రంగా వెంటనే అట్వాన్స్ ప్లీజ్ దానికి టైం పట్టదు అచిరాత్ చిరాత్ అచిరాత్ దానికి ఏదో చిరకాలం కాదు అచిరం టైమే పట్టదు టైమే లేదు టైం ఇన్వాళ్ళు కాదు ఇక్కడ ప్లీజ్ అచిరాత్ యయా అచిరాత్ సర్వ పాపం వ్యపోహ్య సమస్తమైన పాపాలని వ్యపోహ్య తక్వ దాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి పరాత్పరం పరాత్పరుడైనటువంటి పురుషం ఆ పురుషోత్తముణ్ణి విద్వాన్ పండిత ఉపైతి యాతి అటువంటి పరమేశ్వరుణ్ణి ఎవడైతే పంది పండితుడు పొందుతూ అటువంటి బ్రహ్మ విద్యను నేను కోరుతూ ఉన్నా చూడండి ఎంత ఇంత క్లారిటీ అయితే ఎవడైనా అడగలడా మహర్షి కనుక అడిగాడు అంత మహర్షి స్టూడెంట్ అయ్యాడు ఇది ఇది ఏమిటి ఉపనిషత్ మీరు ఇక ఇమాజిన్ ఇది ఎక్కడే తీసుకపోతుందో మనని కనుక అదే హే భగవాన్ హే నాకు బోధించు బ్రహ్మ విద్యా వరిష్టం ఈ బ్రహ్మ నాకు బోధించు అది కూడా నాకు తెలుసు సదా సద్భి సేవ్యమానాం సత్పురుషుల చేత సేవించబడేది నాకన్నా అన్యమైనటువంటిది కాదు నిగూఢమైనటువంటిది దాన్ని తెలుసుకోవడం వల్ల సమస్తమైనటువంటి పాపాలు నశించిపోతాయి పరాత్మరుడైనటువంటి పురుషం పురుషం ఎవరు పురుష ఏ వేదగం సర్వం యద్భూతం కాబట్టి ఒక కాలానికి పరిమితమైంది కాకుండా మూడు కాలాల్లో ఉండేటువంటిది ఏదో పురుషం ఉపైతి విద్వాన్ విద్వాన్ ఉపైతి విద్వాన్ ఉపైతి యాతి గి కాబట్టి ఆ బ్రహ్మ పదవిని పొందుతాడు బ్రహ్మస్థితిని పొందుతాడు కాబట్టి ఏ బ్రహ్మ విద్య అయితే ఉందో బ్రహ్మ విద్య బ్రహ్మము వేరు కారు గనక ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు గనక బ్రహ్మ విద్య కలిగితే బ్రహ్మం ఏమిటో తెలిసిపోతుంది ఏమని నేనే బ్రహ్మమని అది నాకన్నా అన్యమైనటువంటిది కాదు దీనివల్ల సమస్తమైనటువంటి పాపాలు పోతాయి కాబట్టి గతంలో ఏది ఉందో భవిష్యత్ ఏది ఉండబోతుందో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విధంగా కాలానికి పరిమితం కాకుండా కాలాతీతంగా కాలంలో ఉంటూ కాలానికి అతీతంగా ఏదైతే ఉందో అటువంటి దివ్యమైనటువంటి నిత్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో తత్పురుషం ఉపైతి విద్వాన్ కాబట్టి పొందుతాడు గనక ఆ తర్వాత అది నిత్య వస్తువు గనక వాడు నిత్యతృప్తిలో ఉంటాడు ఆ నిత్యతృప్తిని కావాలని నేను కోరుకుంటున్నాను అసంతృప్తితో జీవించలేకపోతున్నాను గనక నిన్ను అడుగుతున్నాను అధీహి నాకు బోధించు అశ్వరాయనుడు క్వశ్చన్ వేశాడు బ్రహ్మదేవుడు ఆన్సర్ చెబుతాడు గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సస్ శా దేశోబరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవసిష్యం శా